అట్లాగే రథికి సారధికి మధ్య ఆ రకమైన సంబంధం ఉంటుంది చూడండి సహాయం చెయ్యాలని ఒకసారి డిసైడ్ అయిపోతే పరమాత్మ ఏ స్థాయి వరకైనా సరే దిగి వచ్చి సహాయం చేసేది భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్ముని యొక్క మరణ రహస్యం నిన్ను ఓడించాలంటే ఎలా తాతగారు అని అడగటానికి కుదరదు కాబట్టి ద్రౌపదీదేవి అడితే ద్రౌపదీదేవి చెప్పులు తెలి యొక్క శబ్దంతో తెలిసిపోతుందని అమ్మ ఆ చెప్పులు అని చెప్పులు తన ఉత్తరంలో మూటగట్టుకుని బయట నిలబడి అంత అవసరం అండి పరమాత్మకి మనమేమనుకుంటున్నాం మన ఇంటో మన పిల్లలు మన భార్య గారు మన భర్త గారు మన సంసారం మన వస్తువులు అబోహ వీళ్ళకి ఎంత చేశాను అనుకుంటున్నారు నేను అన్నా ఏమైందప్పుడు ద్వైధీ భావన ద్వంద్వ ప్రవృత్తి ఆకాశం నీలంగా ఉందో నల్లగా ఉంది ఎప్పుడైతే నీకు ఏదైనా తోచగానే వెంటనే నీకు ఈ ప్రశ్న కూర్చు గగనేవత్ ఆకాశం నీలంగా ఉందో నల్లగా ఉంది ఆకాశానికి వర్ణం లేదు పరమాత్మకు ఉనికి లేదు పరమాత్మకు ఉనికి లేదు పరమన శబ్దంలో ఉంది రహస్యం ఆత్మకు ఉనికి ఉంది పరమాత్మకి ఉనికి లేదు బ్రహ్మమునకు ఉనికి ఉంది పరబ్రహ్మమునకు ఉనికి లేదు పరమునకు ఉనికి ఉంది పరాత్పరమునకు ఉనికి లేదు ఉనికి కూడా లేదు అక్కడ ఇది కైవల్య నిర్ణయం ం శ్రీగురుభ్యో నమీ ఓర్ణమదూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య ఊర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య సత్ ఓ శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుభ్యో నమ్ హరి నారాయణ నారాయణ